సంకీర్తన రెండు వందల నాలుగు అరిది సేతలే చేసిడ తరి లేక ఉండి తివి జలరాసి కాడా పొలియ పీర్చితివి ఒకతే పురిటి మంచముకాడ నలచితివి ఒకని గగనంబుకాడా బలిమి తన్నితివి ఒకని బండిపోతుల కాడ తునిమితి ఏడుగురను తోలి మందకాడా కడవి మోదితి ఒకని తాటిమాకుల కాడ నడచితివి ఒకని బేయల కాడను విడిచివేసి ఒకని బృందావనము కాడ ఒడిసి ఒకని ఆవుల మందకాడ కాడ పటన దిక్కులు పగుల పగతుల తునిమీ నటించి మామ నగరికాడా కుటిల బహు దైత్యాంతకుడవు వెంకటరాయ पुट मेग सिथिवी जगंबुल इंट काड़ा